తిరుమల లీలామతం అధ్యాయం నిజం శంఖ చక్రాలు లేవు వాయుదేవుని సంగతి సరే సరే వాయుమూర్తి ఒక యుగంలో ఆంజనేయునిగా జన్మనెత్తిన పర్వతం ఇదే కదా ఇంకొక యుగంలో శేషుని ఆనందుని ఈ ప్రదేశానికి పంపింది కూడా వాయుదేవుడే కదా ఇంకొక యుగంలో వాయుదేవులు ఈ పర్వతం చాలా కాలం భగవంతుని గురించి తపస్సు చేసినట్లు భగవంతుడు అనుగ్రహించి అతనికి ప్రధాన అంగసేవా ఆధిపత్యం ఇచ్చినట్లు కనుకనే రామావతారంలో ఆంజనేయునిగా ప్రధాన సేవా భాగ్యం ఆయనకే కృష్ణావతారంలో భీమునుగా అవతారం చేసి మొత్తం అంటే వంద మంది కౌరవులను చంపింది తనే భారత యుద్ధంలో పదకొండు అక్షౌహిణుల కౌరవ సైన్యంలో ఏడు అక్షౌహిణుల సైన్యాన్ని భీముడు అక్కడే జరాసంధుడు కీచకుడు దుర్యోధనుడు దుశాసనుడు కిడింబాసరుడు ఇంకా చాలా మంది దుష్టుల సంహారం చేసి భగవత్ కార్య సాధకునిగా ఇతిహాస పురాణాల్లో భగవంతుని ప్రధాన అంగంగా జీవోత్తమునిగా స్థిరపడిపోయాడు ఇవన్నీ చేసే శక్తి వాయుమూర్తి సంపాదించింది ఈ పర్వతంపై తపస్సు చేసే వాయుదేవుని విశేష సన్నిధానం ఉన్న భూలోకంలో ఇదే వాయుదేవులే రాబోయే బ్రహ్మకల్పంలో బ్రహ్మ అవుతారు బ్రహ్మ పురాణాల్లో ముక్కోటి దేవతలతో తపస్సు చేయవచ్చిన బ్రహ్మదేవుడు అగస్య మహామునికి ఉపదేశం చేస్తూ ఈ పర్వతానికి ప్రదక్షిణ చేసి తరించమంటాడు అగస్యులు ఎలా చేయాలి అంటే శాస్త్ర పఠనం చేస్తూ ప్రదక్షిణ చేయమంటాడు బ్రహ్మ ఏ శాస్త్రం అని మళ్లీ అడిగితే అన్ని శాస్త్రాల మహిమ శ్రీవెంకటాచల మహాత్మ్యంలో ఉంది దాని పాఠ ప్రవచనాలు చేస్తూ గిరిజ ప్రదక్షిణ చేయమని బ్రహ్మ ఉపదేశిస్తాడు అగస్యలు అలానే చేసి కొండ కింద సువర్ణముఖీ తీరంలో అంటే ఇప్పటి తొండవాడలో ఆశ్రమం నిర్మించుకుని అగస్తేశ్వరుని ప్రతిష్ట చేసి స్థిరపడిపోయాడు సరస్వతి బ్రహ్మదేవులకే కాదు సరస్వతీ దేవికి కూడా ఈ పర్వతంతో విశేష సంబంధం భూమిపై సరస్వతి నది ఉండేది దానికి అభిమాని సరస్వతీ దేవి కానీ నదులన్నిటిలో ప్రసిద్ధి నది గంగ కారణం ఆమె భగవంతుని పాదోద్భావి కనుకనే పరమశివుడు ఆ పాదోదకాన్ని సరస్సుపై ధరించాడు ఆనే పావన గంగ అయింది సరస్వతీదేవికి తాను నదులన్నిటిలో గంగ కంటే కూడా ప్రసిద్ధికలదానిగా అవ్వాలని కాంక్ష ఆ కోరిక తీరాలని ఆ పర్వతంపైనే భగవంతుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపోనిష్టతో ఉన్నప్పుడు కులస్య ఋషి ఈ ప్రాంతానికి వస్తాడు కులస్యుడు బ్రహ్మపుత్రుడు అంటే సరస్వతికి పుత్రుడే కదా తపస్సులో ఉన్న తల్లి పట్టించుకోలేదు తల్లి తన ఉత్తమత్వం కోసం తనను పట్టించుకోలేదని ధ్యానంలో ఉన్న సరస్వతి మీద ఆయనకు కోపం వచ్చి సరస్వతికి శాపం ఇస్తాడు తారతమ్యంలో పులస్చ్యుడు సరస్వతీదేవి కన్నా చాలా తక్కువ అయినప్పటికీ తపోధని శాపం ఇవ్వగల శక్తి కలవాడు దానివల్ల నష్టం ఆయనకే సంపాదించిన తపోధనం పుణ్యనాశనానికే కారణమవుతుంది నీవు ఏమి కావాలనే భగవంతుని గురించి తపస్సు చేస్తున్నావో ఆ కోరిక నెరవేరదు నదులలో గంగకున్న ప్రసిద్ధి నీకు రాదు అని పులస్సుల శాపం అదే భగవత్ సంకల్పం అయినా సరస్వతి తపస్సు మానలేదు ఆమె తపస్సుకు సందర్శించిన మహావిష్ణువు ప్రత్యక్షమై సరస్వతి దేవికి వరం ఇస్తాడు పులస్సుడు మహాతపస్వి అతని తపస్ఫలం అతని శాపం కాకూడదు పైగా గంగ తన పాదోద్భవి నదులలో ఆ శ్రేష్ఠత్వం అప్పటికే ఇవ్వబడింది దాన్ని మార్చడానికి లేదు నీ కోరిక తీరాలి కనుక ఈ పర్వతంపై ఒక సరోవరం సృష్టిస్తాను అది బ్రహ్మాండంలోని సరోవరాలన్నింటిలోకి శ్రేష్టం దీనికి అభిమానివి నీవే ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వ పాప పరిహారం అవుతుంది అని కొండపై పుష్కరిణి సృష్టిస్తాడు ఈ పుష్కరణిలో సరస్వతీ సన్నిధానం విశేషం అదే ఈనాటి తిరుమల దేవస్థానానికి ఈశాన్యంగా వరాహస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న స్వామి పుష్కరణి పుష్కరణులలో సరోవరాలలో సరస్సులలో శ్రేష్టమైనదిగా స్వామిత్వం సిద్ధించింది కనుక అది స్వామి పుష్కరణిగా ప్రసిద్ధిగాంచింది విభీషణులు సరస్వతీ దేవి భగవంతుని ఇచ్చకు అనుగుణంగా తన కొడుకు పులస్యుడు తనకు ఇచ్చిన శాపం స్వీకరిస్తుంది కానీ తాను తప్పు చేయలేదు భగవద్ధ్యానంలో ఉండి అతను రావడం గమనించలేదు దానికి పులస్సుడు దురహంకారంతోనూ అసురావేశంతోనూ క్షణిక అజ్ఞానాంధకారంతోనూ తనకు శాపం ఇచ్చాడు తన కొడుకే అయినప్పటికీ కొద్దిపాటి జ్ఞానం రాగానే ఎక్కడ లేని అహంకారం తల్లి అన్న విషయం కూడా చూడకుండా శాపం ఇవ్వడం అసుర లక్షణం సరస్వతి తన కొడుకు పులస్సునికి ప్రతి శాపం ఇస్తుంది దుర్మార్గులు దురహంకారులు అయిన వారసులు పుట్టని అని శాపం ఇస్తుంది తప్పు తెలుసుకున్న పులస్సుడు తల్లి కాళ్లపై పడి ప్రాధాయపడతాడు సరస్వతీదేవి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే కాని నీకు ఊరటక మొదటి ఇద్దరు మనములు దుర్మార్గులు అయినప్పటికీ మూడవ సాత్వికుడు ధార్మికుడు భగవద్భక్తుడు పుడతాడు అని సమాధాన పరుస్తుంది ఆ పులస్యుని మొదటి ఇద్దరు మనములు రావణ కుంభకర్ణడు మూడవవాడు విభీషణుడు అలా సరస్వతీదేవి విశేష ప్రత్యక్ష సన్నిధానం గలది తిరుమల పుష్కరిణి సరస్వతి కటాక్షం కావలసిన వారు విద్యాభ్యాసం చేయదలిచిన వారు పరీక్షలలో బాగా రాణించదలిచిన వారు జ్ఞాపక శక్తి పెంచుకోదలిచినవారు శాస్త్రజ్ఞానం కావాలనుకునేవారు పండితులైనా పామురులైనా విద్యార్థులైనా కోరిక తీరాలంటే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి భక్తితో ఈ సరస్వతీదేవి వృత్తాంతం పారాయణం చేయాలి దేవస్థాన ఇతిహాసం తిరుమల దేవాలయ నిర్మాణం గురించి పురాణాల్లో ప్రస్తావించబడింది ముఖ్యంగా బ్రహ్మపురాణాల్లో విశేషంగా భగవంతుడు శంఖర్రాజుకు ప్రత్యక్షమై ఆదేశం ఇచ్చినట్లు ఇతిహాసం నేను వైకుంఠంలోనే కాదు సాక్షాత్తు నేనే ఇక్కడ కొండపై ఉన్నాను ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నాను మీరు చూసేది విగ్రహం కాదు నేనే సచిదానంద మూర్తిగా నిల్చున్నా అందరికీ అలా కనపడను జ్ఞానులకు మహాత్ములకు నేను ఉద్ధరించదలిచిన వారికి సచ్చిదానంద రూపిగా దర్శనమిస్తాను వారికి శిలా ప్రతిమగానే కాక సచ్చిదానంద రూప దర్శనం కూడా అవుతుంది ఇతరులందరికీ నేను శిలా ప్రతిమగానే కనిపిస్తాను కానీ ఈ శిలారూపంలో నేను విశేష సన్నిధానంతో ఉన్నానన్న అనుసంధానంతో నన్ను దర్శనం చేసుకున్న వారిని ఉద్ధరిస్తాను ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసి తరించు అని సాక్షాత్తు విష్ణువే శంకరాజును ఆజ్ఞాపించి మొదట దేవాలయం కట్టించినట్లు పురాణంలో చెప్పబడింది తర్వాత కాలంలో ఆ దేవాలయం శిథిలమై ఆ తర్వాత వైఖానసముని ఆ భగవంతుని విగ్రహానికి పూజ చేసేవారు ఈయన ఈ విగ్రహానికి పూజ చేయడానికి కారణం కూడా భగవంతుని ఆదేశం మేరకే బ్రహ్మపురాణంలో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది మొదట శ్రీవైఖానసులు గోపాలకృష్ణమూర్తిని ఉపాసన చేసేవారట ప్రతి సాధనాజీవికి బింబరూపి అయిన ఒక ప్రత్యేక ఉపాసనా మూర్తి ఉంటుంది ఇతర భగవత్ రూపాల ఆరాధన చేయడం ఆ రూపాలు దర్శించడం వల్ల అపరోక్ష జ్ఞానం రాదు వారి వారి బింబ రూప పరమాత్మ దర్శనమే వారి అపరోక్షానికి కారణం అందుకే బింబోపాసన చేయాలి దానినే యోగోపాసన అంటుంది శాస్త్రం అవతార రూపాలకు ఒకదానికి మరొకదానికి భేదం లేదు మత్స్య కూర్మ వరాహ వామన రామ పరశురామ కృష్ణ బుద్ధుడు ఇవన్నీ విష్ణు రూపాలే కానీ కలియుగంలో శ్రీనివాసునిది ప్రత్యేక అవతారం కాదు భవిష్యోత్తర పురాణంలో భగవంతుడే చెప్తాడు తాను కృష్ణుడినని తల్లు తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు పెంచినది యశోద అని సాక్షాత్తు ఆ ఈ శ్రీనివాసు వైఖానస మునిని గోపాలకృష్ణుని రూపంలో కాక వెంకటేశమూర్తిని ఆరాధించమని అది అతని యోగోపాసన అని అతని అపరోక్షానికి అదే కారణమవుతుందని భగవంతుడు అనుగ్రహం చేస్తాడు అలా వైఖానసుని ఆరాధన మొదలైంది ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానసముని ప్రవేశపెట్టిన బైఖానస ఆగమం ప్రకారమే ఆలయ కైంకర్యాలు దొరుకుతాయి వైఖానసముని అలా పూజ చేస్తున్న రోజుల్లో అక్కడ ఒక రంగదాసు అనే శూద్రుడు ఉండేవాడు పూల తోట పిలిచి రోజు పూలు భగవంతుని ఆరాధనకు వైఖానసమునికి తెచ్చి ఇస్తూ ఉండేవాడు ఒకనాడు తోటలో పూలుకు వస్తుండగా పొంగల అనే గంధర్వుడు తన అప్సరస స్త్రీలతో దిహారానికి ఆ పూదోటకు వస్తాడు రంగదాసు దృష్టి వారిని చూసి మనస్సు తెలుస్తుంది ఆ గంధర్వునిపై కొంత ఈర్ష్య అంతమంది అందమైన స్త్రీల పొందు అతనికి కలిగిందని అలా అన్య మనస్కంగా పూలు సేకరించి కైంకర్యానికి పంపుతాడు భగవంతుడు ఆ పూలను స్వీకరించడు శ్రద్ధాభక్తులు లేకుండా చేసిన కైంకర్యం భగవంతుడు స్వీకరించడని సందేశం ఏ దేహంతో తప్పు చేశావో ఆ దేహాన్ని విడిచి వేరే దేహం తీసుకో స్త్రీ వాంచతో విడుస్తున్న దేహం వల్ల కొత్తగా వచ్చే దేహంలో రాజువై ఎందరో రాణుల పొందు లభిస్తుంది కానీ రంగదాసు భక్తుడు గనుక భగవంతుడు ఆ శాపాన్ని అనుగ్రహంగా మలిచి సాధనా శరీరం ఇస్తాడు అలా రంగదాసు దేహాన్ని త్యజించి కొంతకాలం తర్వాత పొందిన రాజు దేహమే తొండమాను చక్రవర్తి స్వామివారి అత్యంత అభిమాన భక్తుడు ఆకాశరాజు తమ్ముడు తొండమాను చక్రవర్తి ఆకాశరాజు తమ్ముడైన తొండమాను చక్రవర్తి పరమ భక్తుడు ఉకులాదేవి శ్రీనివాసుని సంబంధం తెచ్చినప్పుడు ఆకాశరాజు తన గురువు బృహస్పతిని సలహా అడిగితే శ్రీనివాసుడే ఆశ్రీమన్నారాయణుడు నీవు ధన్యుడవు తప్పక వివాహం చెయ్యి అని చెప్పాడు అలా చెప్తూనే నేను దేవలోకంలో ముఖ్యంగా ఉంటున్నాను శ్రీనివాసుడు భూలోకంలో వెంకటాచలానికి వచ్చేశాడు ఆ సమీపంలోనే రుద్రులు పద్మసరోవరంలో సుఖమునిగా వాసం చేస్తున్నారు నాకన్నా భగవంతుని విషయాలు ఆయనకి ఎక్కువ తెలుసు వారిని సంప్రదిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు అప్పుడు తన తమ్ముడైన ఈ తొండమానునే ఆకాశరాజు శ్రీశుకుల వద్దకు పంపుతాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఆధ్వర్యం అంతా వహించి తరించింది ఈయనే శ్రీనివాసుని ఆజ్ఞతో కొండపై శ్రీనివాసు మందిరం మూడు ప్రాకారాలతో ఏడు ద్వారాలతో కట్టించింది ఈ తొండమానే తర్వాత కాలంలో శత్రువులు ఈయన రాజ్యంపై దండెత్తినప్పుడు శ్రీనివాసుని ప్రార్థించి శరణు కోరితే భగవంతుడు అనుగ్రహం చేసి తన ఆయుధాలు శంఖ చక్రాలు ఆయనకు సహాయంగా పంపుతాడు ఆ శంఖ చక్రాల సాయంతో శత్రువులను జయించి శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలపడానికి వెంకటాచలానికి వస్తాడు వచ్చినప్పుడు స్వామిని ఒక వింత కోరిక కోరతాడు నీవు నాకు సహాయంగా శంఖ పంపావు వాటి కటాక్షంతో శత్రువులను జయించాను నా మీద నీవు చూపిన అనుగ్రహం కలకాలం ప్రజలందరికీ తెలియాలంటే శంఖ నా దగ్గరే ఉండేలా అనుగ్రహించు అయినా నీ ఆయుధాలు అంశావతారులని నాకు తెలుసు అవి నీ దగ్గర ఉన్నా బలి చక్రవర్తి అంబరీషలను అనుగ్రహం చేసినట్లు వేరే అంశాలతో నీ దగ్గర నీవు నియమించిన చోటల్లా ఉంటారని తెలుసు అందుకే నీవు ఈ రూపంలో శంఖ చక్రాలు ధరించకుండా జనులు చూచినప్పుడు అవి తొండమానుడికి భగవంతుడు అనుగ్రహించాడన్న సంగతి అందరికీ తెలిసేలా అనుగ్రహించు స్వామి చాలా వింత కోరిక భక్తుల వింత కోరికలు తీర్చటం ఆనందం సరే అన్నారు భగవంతుడు అందుకే శ్రీనివాసునికి తిరుమలలో శంఖ చక్రాలు లేవు